చూడండి ఇప్పుడు ఎవరికో క్యాన్సర్ వచ్చిందని ఇక్కడి నుంచే స్కానింగ్ అదే ఇదే ఎట్లొస్తుంది ఏ కారణం చేత వస్తుంది ఏమీ తెలుసుకోలేదా అంటే పొగాకేసుకునే వాళ్ళకి వస్తుంది అంటారు ఎవడు అనేది అమర్ తెలుసా పొగాక వేసుకుని వాడు పొగాకి ఎవడైతే వేసుకోడో వాడు చెప్తున్నాడు అనమాట ఈ పొగ తాగే వాళ్ళకి ఎక్కువ వస్తుంది ఆ పక్కన ఎక్కువ ఉంటాడు ఆయన చైన్ స్మోకర్ వాడు లేదంటే ఇటీవలే నేను చదివాను ఆయన ఎక్కడ చదివాడు ఎముడి అడిదే ఈ రోజుల్లో ఎక్కడ బట్టినా ఎన్నెన్నో ఉండవు ఎవడు ఏం చదివాడు ఆయన మొన్ననే చదివాను సార్ నేను ఏం చదివాడు టీలు ఎక్కువ అంటే ఈ టీ నేను స్మోక్ చేస్తానని నన్ను పంపిస్తాను గనక నువ్వు టీలు తాగుతావు అందరూ యముళ్ళు అయిపోతాయి మరి యముడికి ఏం పని అందరూ యముళ్ళు యముడి పని అందువల్ల ఎవడో పోతే ఎవడు ప్రాణమో పోతే నేను చేస్తానేమో నా ప్రాణం పోతుందేమో ఇదిండ్లా మనోమయ ఆత్మాభవతి నేను మనసే అనుకునేటప్పటికీ ప్రాణం నేను కాదు కదా పోయినా పర్వాలేదు వెరీ ఇంపార్టెంట్ ఆ చావు ఆ భీతి ప్రాణం పోవడం ప్రాణం ఇవన్నీ కూడా మనోమయం దగ్గరకు వచ్చేటప్పటికి ఎగురుతాయి ఇవన్నీ ఆ తరువాత ఏముంటాయి ఎందుకంటే భగవంతునిచ్చినటువంటి ఆయుష్ ఉండినా కొంత కొంతమంది అంటుండారు ఈ లోపల పోయేవాడు కూడా కొంతమంది ఉంటారు ఇప్పుడు ఒక యాభై సంవత్సరాల మనిషి బ్రతకాలి అని ఉండదు ఇప్పుడు ముప్పై ఐదుకి పోతాడు ఇటువంటివి కూడా శాస్త్రాలు కొన్ని చెప్తారు పోతుంటే కలరా వచ్చింది కలరా వచ్చి చాలా మంది వచ్చిపోతున్నారట పాపం వస్తుంటాయి కదా జనాభా పరిష్కారానికి ఏదో పోతా ఉండరు పోతూ ఉంటే సార్ అందరినీ తీసుకువచ్చేసాడు ఆ ఊర్లో ఒక గ్రామంలో వచ్చింది కలర్ ఆ రోజుల్లో అట్లా కదా రెండు వందల మంది పట్టుకు రెండు వందల మంది రావాలి ఆ గ్రామం నుంచి ఈ అమ్మ బట్లు రెండు వందల మందిని పట్టుపోయారు అప్పుడు ఈ యమధర్మరాజు లెక్కెట్టుకోమన్నాడు చిత్రగుప్తుడు చిత్రగుప్తుడు పోయి లెక్కెట్టుకోను ఏంటి సార్ రెండు వందలు ఒకటి ఉన్నది ఏ నువ్వు సరిగా లెక్కెట్టేంటి సార్ నేను ఎంత ఎక్స్పీరియన్స్ సార్ నా లైఫ్ అంతా అదే కదా సార్ గుప్త చిత్రం సార్ నేను చిత్రగుప్తులు అంటే మాకు తెలియపోవడం ఏంటి సార్ రెండు వందల ఒకటి సార్ లెక్కటా మళ్ళీ లెక్క రెండు వందల ఒకటి అప్పుడు వీళ్ళని పెంచి గాడి తెలారా మిమ్మల్ని రెండు వందల మంది తీసుకురామన్నా నేను రెండు వందల ఒకటి ఇది ఆయన రిజిస్టర్ ప్రకారం రెండు వందల రెండు మంది పోయి ఉంటారు ఎక్స్ట్రా ఎక్కడొచ్చింది ఆ ఎన్యూమిరేషన్ లో టెన్ లాక్స్ వాటి ఈ ఎన్యూమిరేషన్ ఈ ఎమ్యూనిరేషన్ కోసం పెంచారా ఈ లో ఎట్లా ఓటర్ల జాబితా అట్లెందుకు తయారైంది అన్ని ప్రాబ్లమ్స్ ఒకటే ఒక్కో చోట ఒక్కో రంగంలో ఒకటి కనపడుతుంటాయి ఎమ్ముడి దగ్గర ఈ ప్రాబ్లం అప్పుడు వాళ్ళని బీచ్ తిరుతూ ఉండాడట వాళ్లలో ఒక లీడర్ ఉండాడు ఇప్పుడు ఎత్తుకంటే ఒక్కడ కాదు కదా పోయి తీసుకు ఒక్కడ పోయి రెండు వందల మంది ఎట్ట కదా పోయాలి నలుగురు బట్టలు వచ్చి పోతుంది పట్టుకోతాడు అది దాంట్లో ఒకడు లీడర్ ఉన్నాడు వాళ్ళ బీచ్ ఏమై రెండు మంది తీసుకున్నాం అంటే రెండు వందలు చచ్చిపోయినంత తెచ్చాం మరి రెండు వందల మంది చచ్చిపోవాలి రెండు వందల ఒకటి తెచ్చిపోయాడు మరి రిజిస్టర్ ప్రకారం సార్ చచ్చిపోయిందేమో రెండు మంది మరి రెండు వందలు తెచ్చారు వాడు కూడా తెచ్చిపోయాడు వాడితో తెచ్చిపోయాడు వీళ్ళందరూ కలరావు తెచ్చిపోయారు వాడు బయంతో తెచ్చిపోయారు వస్తాదేమో వస్తాదేమోనని చచ్చిపోయాడు సార్ వాడు మన రిజిస్టర్కి వాడికి సంబంధం లేదు ఈ భయాలు బాధపెడుతూ ఉంటాయి ఇవన్నీ కూడా మనోమయ కోశం దగ్గరకు వచ్చేటప్పటికి ఇంకా తర్వాత విజ్ఞానమయ కోశం ఇప్పుడు కదా విజ్ఞానమయ కోశం దగ్గరకు వచ్చేటప్పటికి నాకు ఇది లేదు నాకు అది లేదు సరేనా నాకు అది ఉంది నాకు ఇది ఉంది దుఃఖానికి రెండు కారణాలు కొందరికి ఉన్నవి కారణాలు కొందరికి లేనివి కారణాలు ఏవైతే ఉండకూడదు అనుకుంటామో అవి ఉంటే ఉన్నవి కారణం ఏవైతే ఉండాలి అనుకుంటామో అవి లేకుండా పోతే లేనివి కారణం కాబట్టి ఇది లేదు అది లేదు ఇవన్నీ కూడా ఎక్కడ కదులుతున్నాయో తెలుసా మనోమయంలోనే కదులుతున్నాయి ఎప్పుడైతే విజ్ఞానమయో అని తెలుసుకున్నావో అది ఉంది ఇది లేదు అది పోయింది ఇది పోయింది అది ఉంది ఇది ఉంది ఈ బాధలన్నీ కూడా సమస్య పోతాయి అది జ్ఞానం దగ్గరకు వస్తే అందుకని శ్రద్ధవ శిరహ శ్రద్ధ ఏవ శిరహ శ్రద్ధ శాస్త్రస్థ గురువాద్కేస్తే సత్యబుద్ధి వచ్చేసింది ఎప్పుడైతే విజ్ఞానమయ్య కోసంలో జ్ఞానం చేరిపోతా ఉందో ఏదన్నా ఉంటే ఆనందంగా ఉంటాను అది పోతే నా ఆనందాన్ని భగ్నం చేయలేదు ఇదే విజ్ఞానం అక్కడి వరకు వచ్చేస్తుంది కాని అది కూడా కోసమే అన్యోంతరాత్మ ఆనందమయో స్వస్తి ప్రజాంత యిన మాగేణ మహీ గో గోబ్రాహ్మణే్య శుభమస్సు నిత్యం లోకా సమస్పా భవంతు కాలే వర్తతు పర్జన్య పృథివీ సాని దేశోయోబి బ్రాహ్మణసంతు నిర్భయా పూర్ణమదూర్ణమిద పూర్ణా పూర్ణముద్య పూర్ణస్ పూర్ణమాదాయ పూర్ణమేవాసిష్య సవితు భర్గో దీమే ధీరో యో నచోదయా ఈశ్వరో గురురాత్తి మూర్తిభేదవిభాగిని వ్యోమవద్వ్యాప్తే దక్షిణమూర్త శ్రుతిస్మృతిపురా ఆలయ కరుణాయం నమామి భగవత్పాద శరక శంకర సహనావతు సహ నో ఘునత్తు సహ వీర్య కరవహై తేజస్వినీతమస్ మావిషావహే ఎవరికి ఎప్పుడు ఎక్కడ ఏ విధమైన సుఖం లభించినా ఆనందం లభించినా ఒక వ్యక్తి సుఖంగా కనిపించినా ఆనందంగా మనకు గోచరించినా దానికి కారణం అంటూ ఉంటుంది ఎప్పుడు సుఖంగా ఉండాలనే మనిషి అనుకుంటూ ఉన్నాడు అలాగని ఎప్పుడు ఉండలేకపోతూ ఉన్నాడు ఎప్పుడైతే సుఖంగా మనకు కనిపిస్తాడో ప్రత్యేకించి ఏదో కారణం ఉంటది అందువల్ల ఎవరైనా కనుక హాయిగా ఆనందంగా సుఖంగా తృప్తిగా కనిపిస్తే వెంటనే మనం ఒక ప్రశ్న వేస్తాం ఏమిటండి ఈరోజు చాలా సంతోషంగా ఉన్నారే అంటాం అంటే ఎప్పుడు సంతోషంగా ఉండేవాడు కాదు ఈరోజు చాలా సంతోషంగా ఉండడం వల్ల అడుగుతూ సపోజ్ అదే ఎప్పుడు సంతోషంగా ఉన్నాడు అనుకోండి సదా ఆనంద స్వరూపంగా మనం ప్రశ్నించే అవకాశం రాదు కనుక ఇప్పుడు ఒక ప్రత్యేకంగా తెలుస్తూ ఉన్నాడు కనుక ఎందుకని ఇంత ఆనందంగా ఉన్నాడా అని అంటున్నాం ఆ ఎందుకని అనడంలోని ఏదో హేతువుని మనం ఊహిస్తూ ఉన్నాం కారణాన్ని ఊహిస్తూ ప్రశ్నలో ఒక సమాష ఉంది ఏమిటి ఈరోజు ఆనందంగా ఉన్నారే సో ఈరోజు సుఖంగా కనపడుతున్నారే ఇప్పుడు ఆనందంగా ఉన్నారే ఇప్పుడు సుఖంగా ఉన్నారే అన్నప్పుడు అతను సుఖంగా ఉన్నాడు అనేది మనకు ఒకవైపు అర్థమవుతుండేనా అతని సుఖం పరిమితంగా ఉందనేది కూడా మనకు అర్థమవుతా ఉంది ఎందుకంటే ఈరోజు అంటున్నాం ఇప్పుడు అంటున్నాం ఎప్పుడూ కాదు కనుక ఇప్పుడు ఆనందంగా ఉన్నారంటే ఎప్పుడు ఆనందంగా ఉండేవాడివి కావు ఇప్పుడు ఆనందంగా ఉన్నావని కనుక ఆ సుఖము పరిచ్ఛిన్నంగా ఉంది అనేది కూడా మనకు అర్థమవుతా ఉంది కాబట్టి మనం ఎక్కడైనా సుఖంగా ఆనందంగా ఉండేటప్పుడు మనలో ఏముంది అని ప్రశ్నించుకుంటే సుఖమే ఉంది ఆనందమే ఉంది ఆనందం తప్ప ఇంకొకటి లేదు అంతవరకు క్లియర్ కానీ మనం ఆనందంగా ఉండేటప్పుడు మనలో ఆనందం ఉందా ఆనంద హేతు ఉందా మన సుఖంగా ఉండేటప్పుడు మనలో సుఖం ఉందా సుఖ కారణం ఉందా ఎప్పుడు ఆనందంగా ఉన్నామో మనలో ఆనందమే ఉంది కానీ కారణం లేదు కారణం వల్ల ఆనందం కలగచ్చు అది వేరే విషయం ఆనందం ఏర్పడిన తర్వాత నేను ఆనందంగా ఉన్నాను అని మనిషి కానీ నాలో ఆనందం ఉంది అన్నాడు నేను సుఖంగా ఉన్నాను అని అంటాడేమో చూడండి బాగా నేను సుఖంగా ఉన్నాను నాలో సుఖం ఉంది చాలా డిఫరెన్స్ అర్థమవుతుంది ఇప్పుడు మీకు కనుక ఎప్పుడు సుఖం కలిగినా నేను సుఖంగా ఉన్నాను అని మనిషి అనడం మనం వింటూ ఉన్నామే కాని నాలో సుఖం ఉంది అని అనడం లేదు నాలో సుఖం ఉంది అని అన్నాడంటే మళ్ళీ కాబట్టి ఈ విషయ ప్రపంచం నుంచి మనకు ఏ విధమైనటువంటి సుఖం లభించినా అది ఎక్కడి నుంచైనా రానండి ఏ విధంగా అయినా రానండి ఆ అనుభవించేవాడు భోక్త అనుభవింపబడేటువంటి విషయము లేదా వస్తు భోజ్యం ఈ రెండు ఏకమైనప్పుడు కలిగేటువంటి తాత్కాలికమైనటువంటి మెరుపు లాంటి ఒక అనుభూతే ఆనందం సుఖం ఈ రెండు ఏకమైనప్పుడు కాబట్టి ఎవడైతే అనుభవిస్తూ ఉన్నాడో ఎక్స్పీరియన్సర్ ప్లీజ్ దేన్ని భోజ్యం ఎక్స్పీరియన్స్డ్ కనుక భోక్త అనేటువంటి నేను దేన్నైతే అనుభవించడం జరుగుతూ ఉందో అటువంటి భోక్త నేను భోజ్య పదార్థము రెండు ఏకమైనప్పుడు ఒక తణుక్కున మెరుస్తుంది ఆ మెరుపే సుఖం ఆనందం కాబట్టి ఈ ప్రపంచంలో ఏది మనకు ప్రియంగా కనిపించినా అండర్స్టాండ్ ఏదైనా సరే అది వస్తువు కావచ్చు విషయం కావచ్చు వ్యక్తి కావచ్చు మరొకటి కావచ్చు ఏది మనకు ప్రియంగా కనిపించినా దేనివల్ల మనకు ఆనందం కలిగిన అది వస్తువు కాని వ్యక్తి కాని నిమిత్తం విషయం కాని దాని వెనుక ఉన్నది ఆత్మే ఆత్మస్వరూపమే అది స్వరూపానందమే కాబట్టి తలుక్కను మెరుస్తుంది అప్పుడు అంతే ఇంకేం కనుక ఎవరికి ఈ ప్రపంచంలో ఏ విధమైనటువంటి సుఖం కలిగినా ఆ సుఖము ఆత్మకు సంబంధించిందే కాని మరొక సంబంధించింది కానీ కాదు కానీ లేశం అది అందువల్ల దేనిని ప్రియంగా నువ్వు ఈ ప్రపంచంలో చూసినా దేనికోసం ప్రియంగా చూస్తున్నావు వస్తువు కోసం కాదు ఆత్మనస్తు కామాయ సర్వం ప్రియం భవతి అది ప్రియ వస్తువు ఆత్మ ఎందుకని ఆనందం ఆత్మ నుండి రావాల్సిందే గాని ఇంకొక చోట నుండి వచ్చేందుకు అవకాశమే లేదు కనుక దీన్ని అనలైజ్ చేస్తాం ఆనందమైకో అందువల్ల చెప్తున్నా కాబట్టి ఎక్కడ ఎవరికి ఏ విధమైనటువంటి సుఖం కలిగినా ఇది ఆత్మకు సంబంధించిందే సుఖాభిలాష మనిషికి ఉండొచ్చు అండర్స్టాండ్ సుఖాభిలాషతో ఈ వస్తు ప్రపంచంలో మనం పరుగులెత్తుతూ ఉంటాం బాగా అర్థం చేసుకోండి సుఖాభిలాష అంటే సుఖం కావాలి అనే ఇచ్చరిక ఒక అభిలాష నాకు సుఖం కావాలి ఈ సుఖాభిలాషతో ప్రపంచంలో మనం పరుగులు తీస్తూ ఉంటాం అనేక విషయాల వెంట ఉంటాం ఎవరెవరికి ఏ విషయాలు ఇష్టమో వాటి వెంటబడతారు కానీ అందరికి కావాల్సింది మాత్రం సుఖమే ఆ సుఖమే కనుక ఒక వస్తువు దగ్గరే ఉండేటట్లయితే అందరూ ఆ వస్తువు వైపే వెళ్లే ఆ సుఖమనేది ఒక విషయానికి సంబంధించి అందరూ దాని వైపు వెళ్లే అట్లా ఉండడం లేదు సుఖాభిలాష అయితే అందరికీ ఉంది కానీ ఆ సుఖాన్ని పొందడానికి ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా ఈ ప్రపంచంలో పరుగులు తీస్తూ ఉండరు ఒకరు దేనివైపు అయితే పరుగులు తీస్తున్నారో సుఖం ఉందని అక్కడే సుఖం లేదని కొందరు అక్కడి నుంచి వెనుతిరగడం కూడా కనపడుతుంది నేను పెళ్లి చేసుకుంటాను సుఖంగా ఉంది అని ఒక వ్యక్తి పరిగెత్తుతూ ఉంటే మరొక వ్యక్తి నేను సన్యాసం పుచ్చుకుంటాను ఇక్కడ సుఖం లేదంటాడు అర్థమర్షదు కనుక ఆ సన్యాసం పుచ్చుకునేవాడు కానీ ఈ వివాహం చేసుకునేవాడు కానీ ఇద్దరికి కావాల్సింది సుఖమే అర్థమవుతుంది ఇద్దరు ఒకే సుఖం నా పిలుచిస్తూ ఉండరా దీంట్లో కానీ ఈ సుఖాభిలాష ఏదైతే మనసులో ఉందో దీనివల్ల మనం ఈ విషయ ప్రపంచంలో పరుగులెత్తుతూ ఉన్నాం కానీ సుఖాలు అనుభవిస్తున్నాం బాగా అర్థం చేసుకోండి బాగా అర్థం చేసుకోండి కాన్షియస్గా చెప్తున్నా ఈ సుఖానుభవంలో ఎక్కడైతే మనం సుఖాలు అనుభవిస్తూ ఉన్నామో ఈ సుఖానుభవంలో ఏం జరుగుతూ ఉంది అనంటే సుఖాభిలాషతో పరుగులెత్తుతున్నాం తద్వారా సుఖానుభవం కలుగుతూ ఉంది పదాలు చూడండి సుఖాభిలాష సుఖానుభవం సుఖానుభవం కోసం అభిలాష ఇది సుఖాభిలాష కాబట్టి సుఖం కోసం అభిలషిస్తూ ఆనందాభిలాష ఆనందానుభవం ఆ సుఖాభిలాషతో పోయి సుఖం వచ్చినప్పుడు అనుభవిస్తూ ఉన్నందుచారా అది ఏదైనా కావచ్చు అనుభవించేటప్పుడు సుఖానుభవంలో అభిలాష అదృశ్యమైపోతా ఉంది అభిలాష అదృశ్యమయ్యి అనుభూతి మిగులుతూ ఉంది అందుకే నేను చెప్పేది సుఖాన్ని అనుభవించేటప్పుడు మనసులో సుఖం ఉందే గాని మనలో సుఖహేతువు లేదంటున్నాను ఏ అభిలాష కోత అయితే నువ్వు పరిగెత్తావో ఎందుకని అది లేదని పరిగెత్తావు అది కలిగిన తరువాత అది ఎందుకుంటుంది మళ్ళీ ఆ అభిలాష ఇంకా అనుభవే మిగులుతుంది కాబట్టి అభిలాష అదృశ్యమైపోతా ఉంటుంది బాగా పట్టించుకోవాలి దీన్ని మీరు మనసుకి ఎవరు దేనివైపు పరిగెత్తినా సుఖాభిలాష సుఖం కావాలనే కోరిక ఆనందాభిలాష అది ఏదైనా సత్యం అది లడ్డు తినాలి ఇది అభిలాష తీర వెళ్ళి దానికోసం డబ్బు సంపాదించుకొని ఎవరిన అడిగి తీసుకొని పోయి లడ్డు కొనుక్కున్నాం అనుకోండి ఆ లడ్డు తినేటప్పుడు ఈ అనుభవం కోసమే నువ్వు అంత కష్టపడింది డబ్బు పెట్టి కొన్నది లడ్డు నీకు ఆనందాన్ని ఇస్తుంది ఇష్టం నీకు లడ్డు ఇష్టం నాకు ఇంకొకటి ఇష్టం అది వేరే విషయం నాకు ఏది ఇష్టమో దాని నుంచే నాకు సుఖం వస్తుంది నీకు ఏది ఇష్టమో దాని నుండి నీకు సుఖం వస్తుంది కానీ ఆ లడ్డును నువ్వు తినేటప్పుడు అభిలాష ఉందా అంటున్నాను ఈ లడ్డును పొందక లడ్డు కావాలనే కోరిక ఉండింది అనుభవించేటప్పుడు లడ్డు కావాలనే కోరిక నీకుందా ఉండింది అనుకోండి ఇంకా సుఖం ఎందుకని ఇంతకు ముందు లేనప్పుడు కావాలని కోరుతూ ఉన్నావు కావాలని కోరుతూ పరుగులు ఎత్తేటప్పుడు సుఖం లేదు దాన్ని పొందిన తర్వాత సుఖం కలిగింది కాబట్టి సుఖాభిలాషలో ఈ ప్రపంచం వైపు మనం పరుగులు తీస్తూ ఉంటాం సుఖానుభవంలో అభిలాష అదృశ్యమైపోతుంది అనుభూతి మాత్రమే మిగులుతుంది ఈ ప్రపంచంలో ఆనందాలన్నీ ఇలాగే ఉంటాయి ఆనందాలన్నీ ఇట్లాగే ఉంటాయి సుఖాలు కలిగినప్పుడు సుఖ కారణాలు లేవు ఇక్కడ సుఖాన్ని అనలైజ్ చేయాలి సుఖ కారణం లేకుండా సుఖం ఉందంటే అది నీ స్వరూపం అది వచ్చిన బాధ అది కావాలి అనుకోవడం వల్ల ఆ కోరిక వల్ల నీలో ఒక ఘర్షణ ప్రారంభమైంది ఈ ఘర్షణ వల్ల నీకు అశాంతి మళ్ళీ అది అనుభవించేటప్పటికి ఆ ఘర్షణ పోయింది మళ్ళీ నీకు శాంతి నీకు మిగిలింది అశాంతికి కారణాలు ఉండొచ్చేమో కానీ శాంతికి కారణాలు అవసరం లేదు నీ స్వరూపమే శాంతి నీ స్వరూపమే సుఖము నీ స్వరూపమే ఆనందం గనక సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ సత్ చిత్ ఆనందం నువ్వు ఆనంద స్వరూపం కాబట్టి ఈ ప్రపంచంలో ఏవి ప్రియంగా ఉన్నా నీ కొరకే ఏవి ఆనందంగా ఉన్నా నీ కొరకే ఆత్మనస్తుకామాయ సర్వం ప్రియం భవతి రాముడు దగ్గర ఉండేటప్పుడు తెలిసి రాలేదు ఇప్పుడు ఆనందం మన దగ్గరే ఉంది మనకు తెలిసి రావడం లేదు సరేనా అప్పుడేం కావాల్సి వస్తున్నాయి సుఖాభిలాష ఏంటది బంగారు జింక సీతమ్మకి ఇక్కడ దుఃఖం ప్రారంభం బంగారు జింక అసలు వస్తూ రాముడు తేరా దానికోసం పరుగులెత్తింది ఎప్పుడు ఆనందాన్ని పొందిందో తెలుసా ఎన్ని బాధలు పడ్డా సరే మళ్లీ తిరిగి రాముడి దగ్గరకి చేరితేనే ఈ ప్రపంచంలో ఎంత పరుగులెత్తినా మళ్లీ మన దగ్గరకు వస్తేనే స్వస్థత ఇక్కడే ఆనందం కలుగుతుంది ఇది ఆత్మ దీనికన్నా అన్యంగా ఉన్నది ఏదైనా సరే అనాత్మ కాబట్టి అనాత్మలో ఆనందం గోచరించేందుకు అవకాశం లేని లేదు క్లియర్ కాబట్టి ఈ అనాత్మల గురించి చెబుతూ ఇదం ప్రపంచం ఇదం ఏ ప్రపంచం